ఈ ఆకర్షణ లేదనుకోండి అప్పుడు సృష్టి ఇంతవరకు వచ్చింది కాదు ఎప్పుడో అంత అప్పుడు హిరణ్యగర్ భూడు సృష్టించినప్పుడే అప్పుడే అది ఖతం అయిపోయింది అలాగే మీకు జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ అలాగే జనరేషన్ ఇప్పుడు మనుష్యులు వందేళ్ల క్రితం ఉన్న ఇప్పుడు ఎవళ్ళు ఉండరు ఎవడో ఉండరు వందేళ్ల క్రితం ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎవళ్ళు లేరు కానీ మనుష్య జాతి ఉంటుంది ఇప్పుడున్న మనుషులు వందేళ్ల తర్వాత ఎవడూ ఉండడు ఆల్ ఆఫ్ ద వేల్డ్ డిసపియర్ కానీ మానవ జాతి నిధులు అలాగే పశువులు పక్షులు కూడా జల జంతువులు కూడా అంటే ది బయలాజికల్ అట్రాక్షన్ ఇస్ ద మోస్ట్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ది నేచర్ బై ఉచ్ The life forms continue to live and exist. A given life form will perish. I have told you that I have given it. If you have given life forms, you will live in a life form. If you have given life forms, you will live in a life form. But you will have to give the life form. అలాగే కొన్ని లైఫ్ ఫామ్స్ చాలా ఎక్కువ లైఫ్లో జీవితాన్ని కలిగి ఉంటాయి మనకి తాబేలు రెండు వందల ఏళ్ళు బతుకుతుందంట కానీ ఆ పర్టికులర్ తాబేలు ప్రాణం పోతుంది కానీ తాబేలు అనేటువంటి జాతి మిగిలి ఉంటుంది ఆ రకంగా సకల సృష్టిలో సకల ప్రాణులు మనుగడకు మూలంలో ఉన్నటువంటి బయలాజికల్ అట్రాక్షన్కి మన్మత్తుడు అంటే కందర్ప ప్రజనహ ప్రజనహ అంటే ప్రాణుల మధ్యన ఉండే బయలాజికల్ అట్రాక్షన్ responsible for the ఫర్ ద కంటిన్యూషన్ ఆఫ్ ది లైఫ్ సో ప్రాపర్కేషన్ కంటిన్యూషన్ ఆఫ్ ది లైఫ్ ఆ ప్రాజనీ మెయింటైన్ అవ్వటం ప్రజనహ ఇంగ్లీష్లో ప్రాజనీ ఆ వర్డ్స్ చూడండి ఎలా ఉన్నాయి పర్ఫెక్ట్ వర్డ్స్ సేమ్ వర్డ్స్ ప్రజన ప్రాజనీ అది ఆ అట్రాక్షన్ ఏదైతే ఉన్నదో ఆ బయలాజికల్ అట్రాక్షన్ దానికి అది ఒక ప్రిన్సిపల్ అది అంతటా ఉండదు సకల ప్రాణులందు విస్తరించి ఉన్నది కానీ దానికి ఒక ఆకారం ఏమి ఉండదు అంతటా ఉండదానికి ఆకారం ఉంటుందా ఎక్కడో ఒకటి కూర్చున్నదానికి ఆకారం ఉంటుంది కానీ అంతటా ఉన్నదానికి ఆకారం ఉండదు ఈ ఆకారం పిచ్చి ఎక్కువ ఉండకూడదు మనుషుల యొక్క థింకింగ్లలో ఆకారం యొక్క లిమిటేషన్ ఆకారముకు ఉండే హద్దు ద ఫీల్డ్ ఆఫ్ షేప్ ఈజ్ వెరీ లిమిటెడ్ షేప్కుండే ఫీల్డ్ చాలా లిమిటెడ్గా ఉంటుంది షేప్ లెస్ రియాలిటీకి ఉండే ఫీల్డ్ చాలా విస్తృతంగా ఉంటుంది ఉదాహరణకి ఇప్పుడు బల్బ్ ఉందనుకోండి బల్బుకు ఆకారం ఉంటుంది కానీ బల్బులో ఉండేటువంటి ఆ ప్రిన్సిపుల్ ఆకారం ఉండదు ఎలక్ట్రిసిటీకి ఆకారం ఉండదు కాబట్టి గ్యాస్ ముద్దమానం ఆకారమే పట్టుకుని కూర్చోకూడదు ఆకారమున గతీయుతమైన తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేయాలి కాబట్టి మన్మస్థుడు అని ఆ రకంగా తర్శానిఫై చేసి ఒక బొమ్మోహం తీసిపెట్టుకుని లేకపోతే ఒక యాక్టర్ సినిమాలో ఎక్కడ మన్మసరిగా యాక్ట్ చేసాడు కాబట్టి ఇంకా అలాగే ఉంటాడు మన్మత్డు మీరు అనుకోకూడదు ఈ మన్మస్థుడు అనేవాడికి మనోభవ హాని పేరు వాడు ఎక్కడ ఉంటాడు డ్రస్ అది చేసుకుని అక్కడెక్కడో నిలబడి ఉంటాడని కాదు వాడు మనస్సులో పుడతాడు అప్పటికప్పుడు పుడతాడు వాళ్ళు అలా మతం ఉండడం అని వాళ్ళు అప్పటికప్పుడు పుట్టుకొస్తాడు వాడికి ఆకారం ఏమి ఉండదు వాడికి అనందహ అని పేరు అంగము లేనివాడు ఆకారము లేనివాడు అప్పటికప్పుడు పుట్టుకొస్తాడు అమ్మాయిని చూస్తాడు వీడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటాడు అదిగో మంగతుడు వచ్చిందట్ లవ్ దాని చుట్టూ ఉండేటువంటి హద్దులు నిషేధములు విధులు స్మృతికారుల చేత పెట్టబడినటువంటి నియమాలు వీటన్నిటి గురించి మీరు ఆలోచించుకోండి వాటి వాటి మీద వ్యాఖ్యానం కాదు దట్ ప్రిన్సిపల్ దానికి అది ఈశ్వరుని యొక్క విభూతి ప్రజల శాశ్వ ఈ సత్యం మహాత్ముడు ప్రేమికులను ఎన్నడూ నిరస్యించరు కొంతమంది ఎడ్రో వీళ్ళు అబ్బాయి అమ్మాయి తిరిగేస్తున్నారు ఇదంతా కాలం చెడిపోయిందే చిపకాలం వచ్చేసింది కలియుగం వచ్చేసింది అని అని కంగారు ఉంటారు కానీ అబ్బాయి అమ్మాయి కలిసి తిరగకపోతే మీరు ఆశ్చర్యపడాలి కానీ వాళ్ళిద్దరూ కలిసి తిరిగేదంటే ఆశ్చర్యపడాల్సిందే ద మోస్ట్ న్యాచురల్ థింగ్ దాని మీద ఆ ప్రిన్సిపుల్ ఆఫ్ లవ్ అండ్ అట్రాక్షన్ బిట్వీన్ మేల్ అండ్ ఫిమేల్ వీటి మీద స్వామి వివేకానంద స్వామి రామతీర్థానములైనటువంటి మహాత్ములు చేసిన మీకు ప్రకటించిన అభిప్రాయాలకు మీరు చూస్తే వాటిపై కాళిదాసాది మహాత్ములు ఆ వేదముల్లో కొన్ని మంత్రాలు వేద యొక్క దర్శనము అది చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ముక్తి మీద ఎంత మోడర్న్ అండ్ అడ్వాన్స్డ్ థింకింగ్ ఉన్నవాడు కూడా అంత ప్రోగ్రెసివ్గా ఆలోచించలేదు ఇప్పుడు అభిజ్ఞాన శాకుంతలం కాళిదాసుని చదివితే శకుంతల దుశ్యంతుడు శకుంతలను చూస్తాడు చూసి ప్రేమిస్తాడు ప్రేమిస్తే ఆమెతో చెప్తాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే మరి నేను నిన్ను వివాహం చేసుకుంటాను ప్రేమకి ఇమీడియట్ కలాలని వివాహం చేసుకుంటాను వివాహం చేసుకోవాలంటే మా నాన్నగారు ఊళ్ళో లేరు కదా అంటే ఆయన ఊళ్ళో లేకపోతేనేమి నేను ప్రేమించేది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని వివాహం చేసేసుకుంటాడు దాని వివాహం ఆయన ఉండడు ఊళ్ళో ఆయన ఊళ్ళో లేడు ఈయన వివా ప్రేమ చేసుకునే హనీమూన్ కూడా అయిపోతుంది ఆయనేమో రాజధానికి వెళ్తాడు కన్నుడు వస్తాడు కన్నుడు తోటి ఈ శకుంతల యొక్క అనసూయ ప్రియం వద అనిద్దకుంటారు ఆ పేర్లు ఎలా పెట్టేటో చూడండి కాళిదాస మహాకవి ఒక ఆమె పేరు అనసూయ ఇంకో ఆవిడ పేరు ప్రియం చక్కటి పేర్లు వాళ్ళ క్యారెక్టర్ని చూపించేటువంటి నామాలు సో ఈవేళలో ఎవరో చెప్తారు కన్నుడితోటే ఆ మహాత్మ మీరు మీ అమ్మాయి శకుంతల మహారాజుని ప్రేమించింది వాళ్ళిద్దరూ గాంధర్వ వివాహం చేసుకున్నారు అని చెప్తే ఆయన సంతోషిస్తుంది వెరీ నైస్ అంటాడు అంతేగాని ధూమ్ ధామ్ అండర్ నేను లేకుండా నాతో పర్మిషన్ లేకుండా ఎలా చేసుకున్నావు పెళ్ళి అండర్ వయసు వచ్చినటువంటి అమ్మాయి వయస్సులో ఉన్న మహారాజు చూశాడు ప్రేమించాడు ప్రేమని ప్రకటన చేస్తున్నాడు గాంధర్వ వివాహం చేసుకున్నాడు వాట్ ఈజ్ రాంగ్ విత్ ఇట్ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్ విత్ ఇట్ అని ఆయన అంతే తప్ప జంతులు వేయడు నిప్పు తొక్కిన కోతి వలె జంతులు వేయడు చాలా ఆశ్చర్యదిస్తాడు ఆయన యొక్క అవుట్లుక్ ఎంత ప్రోగ్రెసివ్గా ఉందో ఆలోచించాడని ఆధునిక కాలంలో ఇప్పుడు కూడా ట్వంటీ ఫస్ట్ సెంచరీలో పేరెంట్ కూడా అంత ప్రోగ్రెసివ్గా ఆలోచించలేదు అలాగా అది ఆ రకమైన పెద్ద మనస్సు కలిగి ఉండాలి ఆశీర్వదించేటువంటి లక్షణం కలిగిందా మరి కట్టుబాట్లు హద్దులు అవి ఏవో కొంతవరకు అవసరము కానీ కట్టుబాట్లు హద్దులు అన్నవి యువతీ యువకులకు సహకరించేవిగా ఉండాలి తప్ప వాళ్ళకి హెల్ప్ చేసేవిగా ఉండాలి తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టేవి కానీ వాళ్ళ చేతిలో కాళ్ళు కట్ చేసి కూర్చోబెట్టేవి కాను అవి ఉండకూడదు కట్టుబాట్లు హద్దులు అనేవి కూడా ఆ మహర్షుల యొక్క విషంకి అనురూపంగా ఉండాలి తప్ప లెటరల్ గా ఇంప్లిమెంట్ చేసేటువంటి ప్యూరిటానిక్ అండ్ సెనాటికల్ అప్లికేషన్ ఆఫ్ లాస్ ఎక్సెట్రా ఈజ్ నాట్ కరెక్ట్ కాబట్టి ప్రేమ యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని ఆశీర్వదించేటువంటి పద్ధతిలో మహత్వులు పెద్దలో ఆలోచించాలి ఎందుకంటే శ్రీకృష్ణుడే స్వయంగా ప్రజన శాశ్వి కండర్ప నా ప్రసంగం అంటు నేను ఏదో లైసెన్స్ లైసెన్షియస్ బిహేవియర్కి నేను సపోర్ట్ చేస్తున్నానని మీరు అలాగే దాన్ని తప్పగా వ్యాఖ్యానం చేసుకోకండి ప్రాపరియేట్ స్పిరిట్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది మంచిది శంకర్లు ఏమంటారంటే ప్రజ నహ ప్రజనయిత అస్మి కందర్ప కామహ ప్రజన కాజిని మెయింటైన్ స్త్రీ పురుషుల మధ్య ఆ ప్రేమ ఆ ఆకర్షణ ఉండాలి ఆ ప్రాజమీని మెయింటైన్ చేసేటువంటి ఆ ఆకర్షణ అది ఏ కామ ఇది నా స్వరూపమే నా విభూతియే అంటాడు ఇన్ ఇట్స్ ప్రోపర్ స్పిరిట్ దాన్ని పెద్దలు గమనించాల్సి ఉంటుంది తర్వాత సర్పానామ సర్పములు సర్పములు నాగములు అని తర్వాత వస్తుంది సర్పము అంటే ఇంగ్లీష్లో రెప్టైల్ అనేది అంటారు సరీ సర్పము అలా పాకేటువంటి జంతువు సర్పతి ఇది సర్ప పాకేది కానీ రూఢి పాము పాకేటువంటి పాము పాములు రెండు రకాలు నేల మీద ఉండే పాములు నీళ్లలో ఉండే పాములు నేలలో ఉండే పాములు నాగములు అనబడతాయి అది రాబోతుంది ఎదుర సర్పములు అంటే నేలపై బతికేటువంటి పాములు సర్పములు ఈ సర్పములు అనేక రకాలు ఉంటాయి విషం ఉన్నవి విషం లేనివి విషం ఉన్న వాటిలో మళ్ళీ అలాగే ఏవేవో పేర్లు నల్ల త్రాచు ఈ త్రాచు ఆ త్రాచు అంటూ ఏవేవో పేర్లు ఉంటాయి విష విషముఖలు ఉంటాయి కట్ల పాము విషం ఎక్కువ ఉంటుంది ఇలాగ అనేక సర్పాలు ఉంటాయి ఈ సర్పములలో వాసుకి నేనే వాసుకి అనే సర్పం అంటే ఇది ఇంకొంత పౌరాణికము దీంట్లో వాసుకి ఆ సముద్ర మథనానికి సహకరించాడు సముద్ర మథనానికి త్రాడుగా పనిచేస్తాడు వాసుకి మీకు సముద్ర మథనానికి సంబంధించిన సింబాలిజం మీకు మనం చేశాను దాంట్లో వాసుకి ఏదో చెప్పలేదు నేను ఆ వాసుకి ఏమిటంటే భక్తి భక్తి అనే త్రాదుతోటి భక్తి లేక శ్రద్ధ సిమిలర్ వెరీ క్లోజ్లీ రిలేటెడ్ ఆ త్రాదుతోటి మీరు మథనాన్ని చేస్తారు అదే వాసుకి అనే ఆ సెన్స్లో అక్కడ అది దాని మీద ఫర్ ఆ విధంగా గమనించాలి కాబట్టి మొత్తానికి సముద్రమనము చేయుటలో సహకరించుట ద్వారా చాలా క్రూషియల్గా సహకరించాడు వాసు అని చేత ఆయన ఒక విభూతిగా పరిగణింపబడ్డాడు మన హృదయంలో ఉండేటువంటి భక్తి శ్రద్ధ అది వాసుకి ప్రతిరూపము అని అని సింబాలిక్గా తీసుకున్నట్లయితే అంటే ఆ మనస్సు యొక్క ప్రవాహము అది ఆ భక్తిని ఎలా విజాతీయ ప్రత్యయ అనంతరిత సజాతీయ ప్రత్యయ ప్రవాహ తైలధారావత్ అనవచ్ఛిన్న భక్తి నిక్షిక్ష్యతే అని ఓ మహాత్మును డెఫినేషన్ ఇచ్చాడు దానికి అంటే తైలధార నూలు ధారగా పోసుకుంటే మధ్యలో బ్రేక్ ఉండదు నీళ్లు పోస్తూ ఉంటే బ్రేక్స్ వస్తాయి బ్రేక్ వస్తే ఉంటుంది నీరుండి మళ్ళీ బ్రేక్ వస్తుంది బ్రేక్లో ఏముంటుంది ఎయిర్ ఉంటుంది గాలి ఉంటుంది మళ్ళీ నీరు ఉంటుంది ఇంకొకటి ఏదో వచ్చింది అన్నమాట మధ్యలో కానీ నూనె కనుక ధారగా పొస్తూ ఉంటే ఆ ధార తెగిపోకుండా అలా అవిచ్ఛిన్నంగా ధార సాగిపోతుంది అదేవిధంగా మనస్సు యొక్క ప్రవాహం మరి మనస్సు అలా రోజంతా అలా పాకుతూ ఉంటుంది మనస్సు పాము పాకినట్టుగా ఇకొచ్చి ఒకసారి ఇక్కడికి పంపుతుంది ఇంకోసారి అక్కడికి పోదుతున్నాయి కూడా ఎలా రకరకాల చోట్లకి పాక్కుతూ ఉంటుంది అలాగే ఇన్ని రకాలుగా పాక అన్ని వైపులుగా కాకుండా ఒకే దిక్కులో ఒకే దిశలో ఆ మనస్సు ప్రవహిస్తుంది ఏమిటా దిశ ఈశ్వర భావన సర్వమునందు ఈశ్వరుని దర్శిస్తూ ఉండడం సుఖం వచ్చిందనుకోండి ఈశ్వరుని యొక్క ఆశీస్సు దుఃఖం వచ్చిందనుకోండి ఇది కూడా ఈశ్వరుని యొక్క ఆశీర్వచనమే అని సుఖంలో మాత్రమే కాకుండా ఉండగా దుఃఖంలో కూడా ఈశ్వరుణ్ణి దర్శించేవాడు వాడు ఎప్పుడూ ఈశ్వరుణ్ణి చూస్తూ ఉంటాడు సూర్యుల్లోనూ చంద్రుల్లోనూ అగ్ని ఎందు మూడింటి ఎందు ఈశ్వరుణ్ణి దర్శించేవాడికి ఎప్పుడు చూసినా ఈశ్వరుడే కనపడతాడు సో ఆ విధంగా సర్వమునందు ఈశ్వరుని దర్శిస్తూ ముఖ్యంగా విభూతి భావన గతిగా ఉన్నట్లయితే మీకు ఆ మనసు ఎటు ప్రసరిస్తే అక్కడ ఆ మనస్సు ఈశ్వరాకారాన్ని పొందుతూ ఆ భక్తి యొక్క ప్రవాహము అలా సాగిపోతుంది అటువంటి భక్తి యొక్క ప్రవాహమే ఈ మథనానికి సముద్ర మథనం అంటే ధ్యానము మీకు మనం చేశాను ఆ మథనం నుంచి అమృతం పుడుతుంది అమృతం అంటే మోక్షము సో ఆ విధంగా ఆ వాసుకి అటువంటి నిరంతరమైన ఆ మనస్సు యొక్క ఈశ్వరాకారము అంటే భక్తి భావన దానికి వాసుకి అనేది ఒక సిండా రిప్రజెంటేషన్ సో ఆ విధంగా అటువంటి భక్తి భావన ఎక్కడైతే నిరంతరంగా లాగా అది ఈశ్వరుని యొక్క విభూతి ఈశ్వరుని మహిమ ఈశ్వరుని మహిమతో తెలుసిన మీరు ఒక చోట కూర్చుని ఈశ్వరుణ్ణి భజించగలుగుతున్నారంటే ఆ మీ హృదయంలో ఉన్నటువంటి ఆ ప్రేమ భావన ఏది గలదో అదే ఈశ్వరుని యొక్క విభూతి అది ఈశ్వరుని యొక్క మహిమ ఈశ్వరుని మహిమ అంటే ఏదో చపాతీ వస్తాయి లేకపోతే బూడిదోడు అది మహిమ కాదు అది మ్యాజిక్ అది మ్యాజిక్ కూడా కాదు అది ఫ్రాడ్ ఇది మహిమ అంటే ఏమిటి మీరు మీకున్నటువంటి సంసార బాధ్యతల నుండి బంధాలు బరువులు వాటన్నిటినీ కూడా ప్రక్కన పెట్టి ఒక చోట కూర్చుని శరీరానికి ఏదైనా కొంత క్లేషం ఉంటే కూడా దానిని సరకు చేయకుండా లెక్క చేయకుండా మీ మనస్సుని సంసార భావం నుంచి తప్పించి ఆ ఈశ్వరుడల ప్రేమగా అలా ధ్యానంలో మీరు కొంతసేపు కూర్చోగలగడం అన్నది అదిగో ఆ హృదయానికి ఉన్నటువంటి ఆ పరిణతి ఆ భక్తి ఏదిగలదో అది ఈశ్వరుని యొక్క విభూతి దాని ఎందు మీరు ఈశ్వరుని యొక్క మహిమను దర్శించాలి సో ఇన్ ద సెన్స్ ఆ వాసు అనే ప్రధాన ఆ విధంగా మీరు అర్థం నేను ఇక్కడికే పురాణ గాథతో సరిపెట్టి సర్పాల్లో వాసుగా గొప్పవాడరా బాబు అంచేతనే శ్రీకృష్ణుడు ఆయన విభూతిని చెప్పేవాడు అని నేను అంతటితో సరిపెట్టేస్తే నాకు పని కానీ కేవలము పురాణ గాథి పరిమితం కాకుండా కొంత సింబాలిజం కూడా చెప్పే ప్రయత్నంలో భాగంగా నేను ఇంతలాగా దాన్ని ఇంత విస్తారంగా చెప్పాను ఒకప్పుడు సింబాలిజం ఈ సింబాల సింబాలిజం మనం ఏదైతే చెప్తామో అది పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది లైక్ హ్యాండ్ అండ్ గ్లోవ్ లాగా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది ఒకప్పుడు కొంచెం స్ట్రెచ్ చేయాల్సి ఉంటుంది ఒకసారి ఇటు ఒకటి దాన్ని సాంకేడు ఈ వాసుకి అలాంటిది అయి ఉండొచ్చు ఎది స్ంకరులు సర్పాన్నాం సర్పభేదానాం అస్మి వాసుకి సర్పరాజ సర్పములు అంటే ఏదో ఒకే రకం సర్పం అని అనుకోకండి సర్పాల్లో అనేక జాతులు ఉన్నాయి అవన్నీ కలిపి ఒక యూనిటీ కింద మీరు చేసుకుంటే ఈ సకల సర్పజాతులకు రాజు బాసు అని పురాణంలో చెప్తారు సర్పరాజ ఆయన ఈశ్వరుని విభూతి అని స్వీకరించండి అని శంకరుడు దాన్ని అక్కడితోటి సరిపెట్టారు ఈ సర్పంలో ఈ ఇంకొంచెం ఇంకొంచెం సర్పాన్ని గురించి నేను చెప్తున్న సర్పము నిర్వైరము దానికి వైరం ఉండదు సర్పానికి వైరం ఉండదు సత్యం పాము పగబచ్చింది అంటారు చూడండి అవన్నీ కట్టలే వాటిల్లో ఏదో నూటికి రూపాయలు నయాపేసం అంతా కూడా సత్యం లేదు పాము పగబచ్చింది పాము పగబట్టదు పగేటండి దానికి మనిషి మీద పగేమిటి అది ఏదో తిందామని ఒకప్ప కోసమో దేనికోసమో వెతుక్కుంటూ ఉంటుంది తిండి దృష్టి కోతుల్ని చూడండి అది మనిషి అంటే మీ మీద పగబట్టిందనా అదే దానికి అంత ఏమీ ఉండదు మీరు ఏదైనా మొక్క పెడితే తిరుగుతుంది పోతుంది అదేదో తిండి కోసం వెతుక్కుంటూ ఉంటుంది కోర్టు పిల్లి ఎప్పుడైనా చూసారా పిల్లి ఎప్పుడు ఇటు అటు తిరుగుతూ ఉంటుంది అది అది కొంచెం సిద్ధి కోసం వెతుక్కుంటూ ఉంటుంది కేవలం ఇటు అటు పాటిస్తూ ఉంటుంది దేనికోసం ఉంటారు ఏదైనా ఒక ఆహార క్షణం కోసం సకల ప్రాణులు అనే కొన్ని ఉంటాయి మనుషులు కూడా అంటే హోటల్లో అడ్ నుంచి వస్తున్నావు ప్లేట్ ఇట్లు తీసుకురా అని నేను ఫోన్ చేసే అంటే అసలు ప్రాణులంటే కూడా మీరు కాబట్టి ఈ సర్పము సర్పతి అలా ఇటు ఉంటుంది దానికి కూడా ఆయన సరదా కాదు ఈ పాకడ కుక్కలో హాయిగా కూర్చుంటుంది కడుపు నిండేక కడుపు హాయిగా ఉన్నప్పుడు కుట్టలో అలా కూర్చోగలుగుతుంది బయటకు వచ్చి చోటు పంపుతూ ఉంటుంది పంపుతూ ఉంటే మీకు వెళ్ళి దాన్ని ఏమీ కాలు వేస్తాడు ఇంకెక్కడో చోటు లేనట్టే అక్కడికే వెళ్ళి కాలు వేస్తాడు కాలు వేస్తే అది సెల్ఫ్ డిఫెన్స్లో బుస్ ఉంటుంది దుస్సు అంద వీడు అనుకుంటాడు దుస్సు అందే వీడముకుంటాడు సో కాబట్టి ఈ పగబట్టడాలు ఇవన్నీ కూడా చాలా సందర్భమైన మాటలు వాటిని మీరు ఈ చుట్టునాటికి వాల్యూ చూడండి పాము కరవదు కూడా కరిచిందంటే ఒక డిఫెన్స్ మెకానిజంలోనే కరుస్తుంది కరిచినప్పుడు కూడా వీటికి విషం ఎక్కించాలనే ఒక కక్షతో టైం కరవదు సాధారణంగా పాము కాటు వేసిందంటే రెండు పళ్ళు ఉంటాయి దానికి ఆ రెండు పళ్ళు దిచ్చుకుంటాయి రెండు సూదికి సూది దిచ్చినట్టుగా అవుతుంది దెన్ ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ ప్రొవోక్ అప్పుడు ఒక పాయిజన్ గ్లాండ్ రిలీజ్ అవుతుంది ఆ గ్లాండ్ రిలీజ్ అయ్యి ఆ పాయిజన్ ని ఇంజెక్ట్ చేస్తుంది ఆ పని అది పదిసార్లు కరిస్తే ఒక్కసారి పాయిజన్ ఇంజెక్ట్ చేస్తుంది పదిసార్లు కరిస్తే పాములు వాటి మొత్తం జీవిత కాలంలో ఒక్కసారి కూడా కరవవు అది కరవవు ఎందుకు కలుస్తాయి దేన్ని కలుస్తాయి కరవవు మొత్తం జీవిత కాలంలో ఎవరినీ కరవవు లక్ష పాముల్లో ఓ పాము కరుస్తుంది అలాంటి పది కాట్లలో ఒక్క కాటుకే విషాన్ని ఇంటర్ ద్యూస్ చేస్తుంది వీళ్ళు పాము కాటుకు దచ్చిపోయాడంటే వాడు భయపడి చచ్చిపోయినట్టు ఎనీలే ఈ కథంతా ఎందుకు చెప్పానంటే నిర్వైర సర్పహ పాముకి వైరం ఆ కారణంగా అది విభూతి కాదు తర్వాత పాము చాలా శుద్ధంగా ఉంటుంది స్వచ్ఛంగా ఉంటుంది ఇప్యూరిటీగా ఉండదు మీకు ఈ పశువులు చూసినట్లయితే కొంత ఇప్యూర్గా ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు ఆవు ఉందనుకోండి కొంత క్లీన్గా ఉంటుంది బర్రె ఉందనుకోండి అంత క్లీన్గా ఉండటం మళ్ళీ కాబట్టి అలాగే వీటిల్లో కూడా ఇప్పుడు పిల్లుందనుకోండి క్లీన్గా ఉంటుంది కోటు ఉందనుకోండి మళ్ళీ అంత క్లీన్గా ఉండదు అలాగ వాటిలో మళ్ళీ క్లీన్నెస్ లో తేడాలు ఉంటాయి కానీ సర్పం మటుకు ఇట్ ఈస్ వెరీ క్లీన్ చాలా క్లీన్గా ఉంటుంది బహుశా దాన్ని బాడీ కూడా దానికి సహకరిస్తూ సహకరించవచ్చు వాట్ ఎవర్ ఈస్ ది రీజన్ దానంతటా అది అటాక్ చేయదు తర్వాత సర్ప జాతులు సర్వ భేదానాం అన్నారు శంకరులు వంద జాతులు మీకు ఉంటే తొంభై జాతులు విషంలో పది జాతుల్లోనే విషయం సర్పా తర్వాత మీకన్నిటికంట నుంచి పూర్వం అగ్రికల్చర్లో మానపాము ఉండేది మా చిన్నప్పుడు జనరల్ నాలెడ్జ్కి వచ్చాం ఏమి రైతుకు మిత్రము మిత్రుడు ఎవరు బానపాము ఒక అలాగే సంపాదించే మారుతున్నాము ఆ రోజు ఇప్పుడు వీళ్ళు చాలా కష్టపడిపోతున్నారు కానీ చాలా సీరియస్ రైతు రైతు మిత్రుడు ఎవరు మానప సో పొలాల్లో ఎలకల సమస్య ఉంటుంది ఎలక పట్టిందంటే ఒక ఎలక ప్రవేశిస్తే వంద ఎలకలు ఉంటాయి అక్కడ ఆ బురియల్లో ఆ లోపల పైకంత పొలం స్వచ్ఛంగా కనపడుతుంది కానీ లోపల ఎలకలు ఉంటాయి అవి వేరు కొరికేస్తాయి ఆ మొక్కకి వరి మొక్కకి ఆ వరి వెన్ను పాలు పోసుందంటారు అంటే వెన్ను లోపల ఫిలప్ అవుతూ వస్తుంది ఫిలప్ అయి గట్టి పెట్టి గింజ అవుతుంది ఆ పాలు పోసుకునే టైం ఆ టైంలో ఈ ఎలకలు ఎంకిస్తాయంటే ఆ గింజలు తీయగా ఉంటాయి తినేస్తాయి పొలాన్ని నాశనం చేసి కానీ సర్పాలు కనుక ఉన్నట్లయితే అవి ఎవరికి హాని చేయవు అవి ఉంటే అగ్రికల్చర్కి సర్పము అది మిత్రుడు వాన పాము లాగా ఈ పాము కూడా ఇది కూడా పామే వాన పాము కూడా పామే అటెవర్ కాబట్టి ఇన్ని కారణాల చేత మీకు సర్పము వాసుకి అనే సర్పము విభూతుల్లో ప్రవేశించింది సర్పాన్ని విభూతుల్లో మెన్షన్ కారణం అవుతుంది ఇంకా పురాణ సాహిత్యంలో శంకరుడికి సర్పంతో సంబంధం ఉంటుంది విఘ్నేశ్వరుడికి సర్వంతో సంబంధం ఉంటుంది విష్ణువుకి సర్వంతో సంబంధం ఉంటుంది మీరు దాన్ని కూడా సింబాలిక్గా తెలుసుకోవాలి ఆయన అలా నల్ల పాము వేసు కూర్చుంటాడని అలా మీరు వర్ణించవచ్చు శక్తికి ప్రతీక శక్తిని తన అధీనంలో పెట్టుకుంటాడు పాముని అధీనంలో పెట్టుకున్నాడంటే శక్తిని అధీనంలో పెట్టుకున్నాడు అని అభిప్రాయం ఆ మాయాశక్తి ఆ పరమశివుని యొక్క వశమై ఉంటుంది కానీ పరమశివుడు కాబట్టి విష్ణువు ఇట్ డజంట్ మ్యాటర్ అందు ఆ రకంగా ఈ దేవతారూపముల ఎందు సర్పముల రూప ప్రత్యేక పెద్దల మంచిది శ్లోకం పూర్తయిపోయింది తర్వాత శ్లోకం అనంతశ్చాస్మి నాగాం వరుణో యాదసామహం పితృణామర్యమాచాస్మి యమ సంయమహం నాగములు అంటే నీటిలో ఉండే సత్ నీటిలో ఉండే పాములకి నాగములు అని పేరు అదొక సపరేట్ కేటగిరీ ఇం చేతనే కాళీయ నాగము అంట కాళీగా సర్పము అని అన్నవాళ్ళు కూడా అంటారు అనుకోండి అంటే ఆ తేడాన్ని మీరు పట్టించుకోకపోతే సర్పము అనవచ్చు తేడాన్ని పట్టించుకుంటే మటుకు కాళీయ నాగము నాగము ఈ నాగములలో అంటే నీటి మీద పాములలో నేను అనంతుడము అనంతుడు అంటే ఆదిశేషుడు అని అభిప్రాయం సో అంటే మహావిష్ణువు నడుము వాల్చేటువంటి ఆ శేషుడు ఆయన శయనించే శేషుడు వాటి శేషుడు ఆయన అనంతుడు మామూలుగా పురాణ గాథ గలదు ఆ గాథని గమనిస్తే సరిపడుతుంది భాష్యకారులు అనంతశ్చాస్మి నాగాం నాగ విశేషాణం నాగరాజశ్చాస్మి ఈ నాగములు అనేకం ఉంటాయి విశేష అంటే దాంట్లో అనేక భేదాలు ఉంటాయి నీటి ఉండేటువంటి సత్వ పాములలో వాటన్నిటికీ ప్రభువు నాయకుడు అనంతుడు అనంతుడను నేనే ఆదిశేషుడను నేనే ఆదిశేషుడు అంటే ఆ విష్ణువు యొక్క మాయా వైష్ణవి మాయా అని మాయా మమ మాయా దురత్యయా అన్నాడు శ్రీకృష్ణుడి గీతలో సో నా మాయను అతిక్రమించడం చాలా కఠినము ఆ మాయా ఇది శక్తి రూపంగా ఉంటుంది పవర్ పవర్ ఆఫ్ క్రియేషన్ పవర్ ఆఫ్ సస్టినెన్స్ అంటే పాలన పవర్ ఆఫ్ ఇన్హిలేషన్ ఏదైనా సృష్టించాలి అంటే క్రియేట్ చేయాలంటే పవర్ ఉండాలి సపోజ్ ఏదైనా నాశనం చేయాలనుకోండి దానికి కూడా పవర్ ఉండాలి దేన్నైనా మెయింటైన్ చేయాలనుకోండి దానికి పవర్ ఉండాలి కాబట్టి సృష్టి స్థితి లాగా ముదింటికి శక్తి అవసరం ఆ శక్తిని తన అధీనంలో పెట్టుకుని ఆయన ఉంటాడు ఆ శక్తి ఆయనకి అధీనమై ఉంటుంది ఎంత అధీనమై ఉంటుందంటే మీరు సోఫాలో కూర్చున్నప్పుడు ఆ సోఫాలో దిళ్ళు మీకు ఎంత ఒదిగి మదిగి ఉంటాయో అంతలాగా ఆ శక్తి శ్రీ మహావిష్ణువుకు స్వాధీనమై ఉంటుంది అప్పుడప్పుడు నేను నీ చెప్పిన మాట విన్న పో అని అందులో ఆయన శక్తి నేను నీ చెప్పిన మాట విన్నో నానం నేనే ఎందుకు విన్నాను నేను చెప్తాను నువ్వు విన్నాను అడుగుతుంది అప్పుడు సృష్టి కార్యం అంతా కూడా డిస్టర్బెన్స్ అవుతుంది అది సక్రమంగా నడవదు కాబట్టి ఆ శక్తి ఎప్పుడూ వశమయ్యే ఉండాలి అలా అయితే సోఫాడీళ్లు మనం ఎప్పుడు కూర్చున్నా మనకి సహకారాన్ని అప్పుడప్పుడు నువ్వు కింద కూర్చోం నేను వచ్చి నేను ఎత్తిమీటి కూర్చుంటానన్న అనవుడు ఆ విధంగా ఈ అధీనంలో స్వాధీనమై ఉంటుంది అనే సెన్స్ లో వాటి శేషుడు అని అన్నారు అదొకర్థం సింబాలిక్గా ఇంకొకటి ఆ శక్తి ఎంతటి ఎంత రైలింజన్ ఉందనుకోండి రెండెడ్ల బండి ఉందనుకోండి దానికో కొంత శక్తి ఉంటుంది రెండెడ్ల బండి ఆ ఎద్దుల యొక్క శక్తిని బట్టి దానికో కొంత శక్తి వస్తుంది రైవింజన్కి చాలా శక్తి ఉంటుంది కానీ ఎంత గొప్ప శక్తి అయినా కూడా సీమితంగా ఉంటుందో ఒక హద్దు ఉంటుంది అది కానీ ఆ పరమేశ్వరుని యొక్క శక్తికి హద్దు లేదు ఇన్షులేదు అనంతేది కూడా అలాగే వచ్చింది ఆ అర్థం చేసుకోవాలి తర్వాత వరుణో యాదసామహం ఈ యాదస్ అనేది వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ సకారాంతం అపుషికమైన శబ్దము దానికి అర్థము జల జంతువు అని అర్థం నీటి ఎందు బ్రతికే ప్రాణి ఈ నీటి ఎందు బ్రతికే ప్రాణులు అనేకం ఉంటాయి వాటన్నిటికీ కూడా ఓహో ఏదశ అహం అద్దేవత అని అర్థం ఉన్నది ఈ జల కూడా దేవతాదికంలే దేవతలే నీటి ఎందు దేవతలు అన్నమాట ఇప్పుడు పాములు పాటిలో పావులు కూడా ఉంటాయి చేపలు చేపల్లో మళ్ళీ షాట్ అని ఒక చేప అలాగే తిమింగలము తిమి అని ఒక చేప తిమింగిలము అంటే తిని మింగి దాన్ని తిమింగిలము గిల అంటే మింగడం తిమింగిల గిలము అని ఇంకొకటి ఉండదు ఈ తిమింగలానే మింగితుండాలి బుల్లిబుల్లి చేపలు ఉంటాయి ఎర్రటి చేపలు ఉంటాయి పచ్చటి చేపలు ఉంటాయి ఇవి రకరకాల ఉంటాయి ఇవన్నీ దేవతలు సముద్రంలో నీటి అందులో ఉండే దేవతలు భూంతమంది దేవతలు ఉన్నారు ఈ దేవతలందరికీ అధినాయు కూడా ఒకడు ఉన్నాడు ఆయన ఎవరో తెలుసిన జలాధిదేవత జలాధిదేవత అంటే నీరు అని అర్థం నీరు దేవత ఈ జల దేవతలకు అధిపతి కదా కరెక్టే కదా బాగుంది కదా సో ఆ నీరు దేవత ఎవరు వరుణు ఈ అబ్దేవతలు ఈ జల జంతువు జేవతలు ఎంతమంది అయితే ఉన్నారో లేకపోతే చెరువు ఉందనుకోండి చెరువుకు ఓ దేవత ఉంటుంది చెరువు దేవత నదికి ఓ దేవత నదీ దేవత గంగా ఎన్న ఇవన్నీ నదీ దేవతలు చెరువులకి దేవతలు ఉంటారు నదులకి దేవతలు ఉండగానే చెరువులకి ఎందుకు ఉండరు ఇప్పుడు పుష్కర్ అనే ఒక చెరువు ఉన్నది దానికి పుష్కరహ అనే ఒక దేవత ఉన్నారు పుష్కరుడు వాళ్ళు అని పేరు పుష్కరాలు వచ్చేయంటారు పుష్కరాలు వచ్చే కాదు పుష్కరుడు వచ్చే పుష్కరుడు వస్తే పుష్కరాలు వచ్చేయంటే అలాగే దేవతలు ఉంటారు అప్పుడు మనుషులు ఏం చేస్తారంటే ఈ దేవతల్ని మింగేస్తూ ఉంటారు ఇప్పుడు కొల్లేరు దేవతని అక్కడ ఉండేటువంటి నాయకుల కలిసి మింగేసి కొల్లేరు లేదు మసట్ ట్యాంక్ దేవత అది ఎక్కడుందాం అసంతాయంతో ఆ దేవతను మనుషులు నింగేశారు సో ఈ విధంగా దేవతలు ఉంటారు ఈ జల దేవతలు ఈ ఆదర్శ అంటే ఆ దేవతలు ఈ దేవతలందరికీ ఒక అధినాయకులు పెద్ద దేవత ఆ దేవత ఎవరు ఉంటారు ఈ దేవతలు ఆయా జల దేవతలు ఇన్ జనరల్ సర్వవ్యాపకంగా ఉండే జలానికి దేవత ఎవరంటే వరుణుడు కాబట్టి ఈ జల జలదేవతలందరికీ జలాధిదేవత మహాజల దేవత అయిన వరుణుడు అధిపతి ఆ వరుణుడు నేనే వరుణో యా దశామహేవతానా రాజా అంటే నే అక్కడ అంతే రాస్తారు నేనే ఇంకా కొంచెం విస్తారంగా చెప్పాను ఇక పితృనాం అభియమా చాస్ని పితరులు పితరులు అంటే ఒక అర్థం తల్లిదండ్రులు అంటే కానీ ఇక్కడ అర్థం కాదు స్వర్గస్థులైపోయిన వాళ్ళు అని అర్థం బయట వెళ్ళిపోయిన మెజారిటీ లివింగ్ డెడ్ డెడ్ వాళ్ళనే మెజారిటీ పూజ స్వవిధి పాయింట్ కాబట్టి మనం మైనారిటీయే కాబట్టి మరణించి స్వర్గానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు చూసారా వాళ్ళు మెజారిటీ వాళ్ళందరూ ఈ స్వర్గాన్ని పొందినటువంటి ఈ పితృదేవతలు పితరులు అంటారు మీరు వాళ్ళనే పూజిస్తారు కదా ఇప్పుడు దేహత్యాగం చేసిన తండ్రిని ఫోటో పెట్టి పూజిస్తారు అంటే దేవత కదా మరి తల్లిని పూజిస్తారు దేవత కాబట్టి ఈ పితరులు పితరా అంటే తల్లి తండ్రి కలిపి పితరులు అంటారు కదా తల్లిని వదిలిపెట్టాడు అనుకోరు అనుకోదండి మా తాచ పితాచ సమాసం కాబట్టి ఈ తల్లిదండ్రులు స్వర్గాన్ని పొందిన తల్లితండ్రులు అందరి తల్లిదండ్రులు వీళ్ళు కూడా తల్లిదండ్రులు మళ్ళీ అక్కడికే జాయిన్ అవుతారు వెళ్ళి ఈ పితృ అందరి చేత ఆయా ఆయా సంతానం చేత దేవతలుగా కొల కొలవబడుతున్నారు కనుక వాళ్ళందరూ కూడా పితృదేవతలే ఇప్పుడు ఒక మాఫియా డాన్ ఉన్నాడు అనుకోండి ఈ మాఫియా డాన్ ను ఆయన దేహత్యాగం చేసేదనుకోండి అప్పుడు ఆయన సంతానం ఆయన ఫోటో కొడుస్తారు కదా కాబట్టి ఆయన కూడా పితృదేవత మాఫియా దాని కూడా పితృదేవత ఒక టెర్రరిస్ట్ నాయకుడు ఉన్నాయనుకోండి ఆయన పితృదేవత ఎందుకంటే ఆయన భక్తులు కొలిచివడవడో ఉంటారు సో ఈ విధంగా దేహత్యాగం చేసి ఆ వృద్ధలోకాలను పొందినటువంటి వాళ్ళందరూ పితృదేవత అలా తీసుకోండి దాంట్లో మళ్ళీ ఎవరు స్వర్గానికి వెళ్ళారు ఎవరి నరకానికి వెళ్లారు ఎవరి మధ్యలో ఈ క్యాల్కులేషన్స్ అన్ని మీరు ఎలా చేస్తారు ఏ విధంగా వర్క్అట్ చేస్తారు కాబట్టి దేహకాయం చేసినటువంటి పెద్దలు వాళ్ళు పితృదేవతలు ఈ పితృ దేవతలు గ్రూప్స్ కింద ఇప్పుడు జనం ఎక్కువ ఉన్నప్పుడు సమ్ గ్రూప్స్ చేసినట్లయితే మేనేజ్మెంట్ ఈజీ అవుతుంది సో ఈ పితృ గణములు అని ఈ గణములలో అందరూ గణములే అసలు దేవతలు అంటే దేవతలు అంటే గణములే కాబట్టి ఇప్పుడు రుద్రాహ ఏకాదశ రుద్రాహ పవపములను ఉంటారు ద్వాదశాదిత్యా అష్టౌపవ అలాగే గణములు అంతేకానే దేవగణములు అంటే అలాగే పితృగణములు గ్రూప్ అసోసియేషన్స్ మనుషులు కూడా అసోసియేషన్స్ కూడా ఉంటారు సో ఈ గణములలో పితృగణములు ఏడు గణములు గలవు వేదమంత్రాల్లోనూ అక్కడ అలాగే స్మృతి గ్రంథాల్లో కూడా ఈ శ్రాద్ధముత్యాది కర్మలను వివరించే స్మృతి గ్రంథాల్లో ఈ గణములను ప్రస్తావిస్తారు ఆ గణముల పేర్లు కూడా ఆ స్మృతి చేత విహితములైన శ్రాద్ధాది కర్మలు ఉంటాయో ఆ టెర్మినాలజీతోటే ఫిక్స్ అయి ఉంటాయి ఇప్పుడు దేవతలకి సమర్పించే హవిస్సు దేవత రేవక ఆజ్యము అది నిర్ హోమం అది ఒక రకం హవిస్సు పితృదేవతలకు సమర్పించేటువంటి హవిష్కి కవ్యము అని పేరు దేవతలకి సమర్పించేది హవ్యము ఇది కవ్యము ఈ కవ్యమును పొందుతారు అనే సెన్స్లో కవ్యమాహ ఒక అలాగే ఇంకా ఇంకా కొన్ని గణాలు ఉన్నాయి అర్యమా ఒక గణం పితృదేవతల యొక్క గణం తర్వాత బరిహిషదహ ఇంకో గణం అది కూడా మీరు శ్రాద్ధం చేసేప్పుడు శ్రాద్ధ కర్మ చేసేప్పుడు దర్భలు ఉంటాయి క్రమం ఎదుగుతున్నారు కదా దర్భలు వేసి ఆ దర్భల మీద పెండం పెడతారు ఆ పితృదేవతలకి పెండము సమర్పితమవుగాక అనే దర్భల మీద పెడతారు ఆ బరిహిషద దర్భల ఎందు నివాసముండే దేవతలు బరిహిసద ఈ పక్కన ఉండే సకాలం క్షా బర్దహ అగ్నిస్వాత్ అని ఇంకో గణం అగ్నిస్వాత్ దానికేదో అర్థం ఉంటుంది సో ఇటువంటి గణములు అనేక ఉన్నాయి సో మా ఒక చిన్న పేరు అది కూడా ఒక గణం ఈ గణములు ఏడు గణములు ఉన్నాయి అన్ని దేవత అన్ని గణములూ ఈశ్వరుడు సర్వవ్యాపకుడు కదా కానీ అయ్యమా అనే గణములకు ఒక ప్రత్యేక స్థానము గల ఆ సందర్భంలో ఏమై ఉండొచ్చు అంటే ఈ గణములలో పితృగణములలో చంద్ర ప్రధానంగా ఉండే గణాలు కొన్ని సూర్యప్రధానమైన గణం అభియమా కాబట్టి అంటే కాంతి ఎక్కువ అనమాట ఆ గణానికి దానికి ప్రత్యేకత వచ్చి ఉండొచ్చు ఆ రకంగా అభియమా ఆ గణము పితృగణములలో అభియమా నేనే అహం పితృమాం అయ్యమా నామా పితృరాజ్చాస్మి సో పితృదేవతలలో అయ్యమా అనబడే ఒక గణము ఆ గణానికి అధిపతి కూడా అర్యమా ఆయన పేరు కూడా అర్యమా అనే సో అర్యమకి హోమాలు అది కూడా చేస్తారు అయ్యమ్ చెడున్నపే అని అలాగా అంటే వండిన అన్నాన్ని అనే దేవతకి హోమం చేయగలను ఆ విధమైనటువంటి యజ్ఞాలు కొన్ని ఉన్నాయి కర్మ ఉన్నది కాబట్టి ఆ అర్జమ అనేటువంటి ఆ పితృదేవత గణాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ దేవత అంటే ఇది నేను అనేక సందర్భాల్లో నేను ప్రస్తావించి ఉన్నాను మీరు ఎవరిని ఆరాధించినా ఏ రూపంలో ఆరాధించినా అల్టిమేట్గా ఆ ఒకే ఈశ్వరుణ్ణి మీరు ఆరాధిస్తూ ఆఖరికి మీరు తల్లిదండ్రులు స్వర్గస్థులైన తల్లిదండ్రులకి శ్రాద్ధం పెట్టేప్పుడు కూడా ఆ భావన అలా ఉంటే బాగుంటుంది శాస్త్రీయంగా ఉంటుంది ఇప్పుడు తండ్రి పోయాడండి ఆయన బతికుండగా తండ్రి దేహం ఉంటే తండ్రి తప్ప మైనస్ బాడీ ఈ తండ్రి ఏమిటండి ఇంకా మీరు ఆ సంఘటన విస్మరించకూడదు తండ్రి అనే మాట ఈ బాడీ ఈజ్ ఫాదర్ బాడీ ఈస్ ది మదర్ నా టు ది ఆత్మ ఆ దేహత్యాగం చేసిన తర్వాత ఇంకా తండ్రి కాదు మరి ఏమైపోయాడు ఈ తండ్రి దేవుల్లో కలుసుకోవాలి అయితే మనం తండ్రిని పూజించాలా వద్ద పూజించాలి ఎలా పూజించాలి తండ్రిగా కాదు దేవుడిగా పూజించాలి పితృగా కాదు పితృదేవత పితృదేవ దేవుడుగా పూజించాలి కాబట్టి పితృశ్రాద్ధము మీరు ఏకాదశి నాడు సత్యనారాయణ వ్రతం చేసుకుంటే అది ఎంత పవిత్రమైనదో ఆ శ్రాద్ధ తిచ్చినాడు పితృశ్రాద్ధం చేస్తే అంతే పవిత్రత కానీ తక్కువ పవిత్రత కాదు ఇక అపవిత్రత తద్దినం అపవిత్రం అని అనుకుంటే అంత పొరపాటు అభిప్రాయం అదే కానీ ఇంకొక తద్దినం ఎందుకు అపవిత్రమైందంటే మృత్యు ఉంది కాబట్టి అపవిత్రం అనే జనాలకి మృత్యు భయాన్ని బట్టి ఈ అపవిత్రత అనేటువంటి దురభిప్రాయం ఏర్పడింది మృత్యువుకి భయపడుతున్నంతకాలం అది అలాగే ఉంటుంది ఎనీవే ఆత్మస్వరూపానికి మృత్యువు లేదు అనే సంగతి కూడా మీకు తెలియనిది కాదు కనుక మా నాయనగారు పోయారు నేను ఆయనకి తజినం పెడుతున్నాను అని అనుకోవడం కంటే మా నాయనగారు వెళ్ళి ఆ హిరణ్య గర్భుల్లో విలీనమయ్యారు ఆ హిరణ్య గర్భుణ్ణి మా నాయనగారి పేరు మీదుగా నేను ఆరాధిస్తున్నాను ఆ హిరణ్య గర్భుణ్ణి అనేక రూపాలుగా మీరు ఆరాధించచ్చు గంగా అనే రూపంగా హిరణ్య గర్భుణ్ణి ఆరాధిస్తారు అలాగే మీరు ఏ దేవతారూపాన్ని ఆరాధించినా హిరణ్య గర్భుణ్ణి ఆరాధిస్తున్నారు పితృదేవత ఆరాధన కూడా మీరు పితృ రూపంగా ఆరాధిస్తున్నా మీ చేత ఆరాధింపబడే తత్వము హిరణ్య గర్భుడే అన్నట్టు చేసుకోవాలి మా నాయనగారు పోయారు ఎక్కడున్నారు ఇక్కడ ఉన్నారో అక్కడ ఉన్నారో మధ్యలో ఉన్నారో కింద ఉన్నారో పైన ఉన్నారో అని అలాగంటే పిచ్చి క్యాల్కులేషన్స్ కాకుండా ఈశ్వరుని ఎందుకు విలీనమై ఉన్నారు మా అమ్మగారు ఈశ్వరుని ఎందుకు విలీనమై ఉన్నారు లేకుండా పోలేదు ఆత్మకి వినాశం లేదు లేకుండా పోరం కెరటం విలీనమైపోతే లేకుండా పోదు సముద్రం అయితే అలాగే ఈ దేవతల రూపంగా ఈశ్వరుని రూపంగా ఉన్నారు అని గుర్తు పెట్టుకుని ఆ విధంగా నేను భావిస్తూ ఆ తిథుల ఎందు ఆ రూపంగా ఆ ఈశ్వరు సర్వేశ్వరుణ్ణి ఈ రూపంగా ఆరాధిస్తాను ఆనాడు సర్వేశ్వరుణ్ణి రూపంగా ఆరాధిస్తాను ఏకాదశి నాడు విష్ణు రూపంగా ఆరాధిస్తాం ప్రదోషం అంటే కృష్ణ త్రయోదశి అదే సర్వేశ్వరుణ్ణి శివుడుగా ఆరాధిస్తాం పితుడు తిక్షినాడు అదే సర్వేశ్వరుణ్ణి తండ్రి పేరుగానో తల్లి పేరుగాను ఆరాధిస్తాను అని ఉపాసనలు లేరు ఉపాస్యము కే అని తెలుసుకుని ఆరాధించారు అది కూడా ఒక చక్కని సందేశం ఇక్కడ పితృణాస్మి పితృణాం అయ్యమాచస్మి యమ సంయమతామహం ఓం ఓర్ణమద ఓర్ణమిదం